శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణసుఖదుఖేషు తథా మానాపమానయో నారోధ్యైన శ్లోకం శీతోష్ణసుఖదు తథా మానాపమానయో సమస్య జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత వర్తతే అని వాక్యం చాలా గొప్ప శ్లోకం నేను చాలా ప్రేమగా పాఠం చెప్పాను ఒక క్లాస్ సరఫడలేదు దానికి రెండు క్లాసులు కూడా చెప్పాను బట్ దట్ ఇస్ నాట్ ది పాయింట్ రెండు క్లాసులు మీరు ఉపన్యాసం చెప్పారు బానే ఉంది ఆ సందర్భం వచ్చినప్పుడు వేరారుయ్యో నాకు గుర్తొచ్చింది ఆ శ్లోకం అతను ఆ మాట అన్న వెంటనే ఏమిటి ఇలా పుల్లమర పుల్లమాట మాట్లాడతాడే అని అనిపించిన వెంటనే ఈ శ్లోకం గుర్తొచ్చింది గుర్తొచ్చి అపో అతనికి ఏదో ప్రెషరు నన్ను ఏదో అంటే అతనికి సంతోషం కలుగుతుంది బాగుంది కదా ఇంతకంటే మహాభాగ్యమే ఉంది నన్ను అని అతను సంతోషం పొందేటంటే ఓ రకంగా నాకు ఇది పుణ్యమే సో కనుక నన్ను నిందించడం ద్వారా అతను సుఖాన్ని పొందేటంటే మనం మనం దానం చేస్తే అతను సుఖాన్ని పొందుతాడు కదా మనం ఏ దానం చేయటం లేకుండానే మన మూలకంగా అతను సుఖాన్ని పొందేటంటే వై నాట్ ఇది బాగుంది ఇది అని అనుకున్నా అని అనుకునే వికారం లేకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేశాను ఉదయం మీకు దృష్టాంతం చెప్పాను నేనంటే నేనని కాదు ఏదో కథ కాబట్టి డోట్ పాండర్ మననం అలాగా ఆ భగవద్గీత వచ్చినాలని అలా మననం చేస్తూ ఉండాలి తర్వాత నిధిధ్యాసనం కూడా చేయాలి నిధిధ్యాసనం అంటే విజువలైజ్ చేయటం విజువలైజ్ ఇది రియలైజ్ చేయటానికి ముందు స్టెప్స్ ఇవి రియలైజ్ అంటే అదొక సత్యము ఆ సత్యం నాకు జీవితంలో ఆవిష్కారము అయినది దాన్ని రియలైజేషన్ అంటారు ఐ నో ఇట్ ఇంకా మళ్ళీ సందేహం ఏం లేదు ఐ నో ఇట్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చెప్పడం సరే ఐ నో ఇట్ అది రియలైజేషన్ సాక్షాత్కారము ఆ సాక్షాత్కారానికి స్టెప్స్ ఏమిటి ఉన్నాయి మూడు స్టెప్స్ ద్రష్టవ్యహా అనమాట రియలైజేషన్ అంటే మూడు స్టెప్స్ ఏమిటి వినుట విన్నదాని నెమరు వేసుకునుట దాన్ని పండ్ల చేయటం దాని నెమరు వేయటం దాన్ని భావన చేయటం సమయం వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకప్పుడు మీరు మిస్ అయినా అరే మనం మిస్ అయ్యామే అని గుర్తు చేసుకుంటే రెండోసారి ఇంకా మిస్ కారు ఇప్పుడు పాండర్ చేయటం మూడోసారి దాన్ని విజువలైజ్ చేయటం విజువలైజ్ అంటే ఎలాగా ఆయన మనస్సులో ఏదో ఉండబట్టే అన్నాడు ఆత్మస్వరూపుడే అతడు కూడా ఆత్మరూపుడే ఈ అవమానమంటూ ఏమీ లేదు ఇదంతా కూడా ఈగో ప్రాబ్లం తప్ప దీంట్లో సత్యం లేదు ఇట్ ఇస్ ది ఈగో విచ్ గెట్స్ హర్ట్ ఆ ఈగో అలా నిద్రపోతున్నట్టు ఉంటుంది కానీ ఫస్ట్ ఒకేషన్లో ఇట్ స్ప్రింగ్ స్పోర్ట్ ఎవడైనా ఏదైనా అనగానే ముందుకు వచ్చేస్తుంది ఈగో అదిగో వాడిననేదో అన్నాడు అది అహంకారం తప్ప ఇంకేం కాదు అటువంటిప్పుడు అదిగో అహంకారం నీదంటే ఇంకా మళ్ళీ వస్తుంది అహంకారం అది అహంకారం తప్ప వేరే ఏమీ కాదు అలా విజువ ఇది అహంకారము నాలో ఈ అహంకారం అని విజువలైజ్ చేయటం ఈ అహంకారం దోషము అని విజువలైజ్ చేయటం కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకూడదు అరే నాలో ఇంకా అహంకారం ఉందే పోలేదే గీత వేస్తైపోయిందే అని కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకూడదు ఉంది అని అలా సాక్షిగా దర్శించడం కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటే మళ్ళీ తప్పు మీరు యూఆర్ ఇన్ ట్రబుల్ ఇదే షుడ్ నాట్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం జోలికి వెళ్ళగానే మీరు కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు మీరు కర్మకాండలోకి వెళ్ళగానే యూఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకని అరే ఇంకా చాలా కర్మలు ఉన్నాయి చేయలేకపోయాయి ఇది ఒక్కటే చేసి ఊరుతున్నామే అష్టోత్తరం చేశారనుకోండి అరే సహస్రనామం చేయలేకపోయామే అని వీడికి పీపుతూ ఉంటుంది అష్టోత్తరం చేసిన వాడిని తప్పనిసరిగా పీపుతుంది ఏమని సహస్రనామం చేసుకోలేకపోయామే అష్టోత్తరం చేసుకున్నాము ఐ ఆమ్ ఫుల్ అని అనుకోలేడు కర్మలో ఆ ఫుల్నెస్ మీకు రాదు కర్మలో ఎలా ఉంటుందంటే అష్టోత్తరం చేసుకుంటే సహస్రనామం చేయలేకపోయాం మనకి కొంత సోమరబనం వచ్చింది సహస్రనామం చేయలేకపోతున్నాము అని అని ఉంటుంది వాడికి కర్మలో ఆ లోటు వీడు ఫీల్ అవుతాడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనం అష్టోత్రంతో సరిపెట్టేస్తున్నాము సాహసనామని చేయలేకపోతున్నాము ఇది లోటు ఏమో భగవంతుడికి సరిగినంత చేయలేకపోయామేమో అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మీరు భగవద్గీతకు వచ్చి అక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటే ఉపయోగం లేదు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు తెలుసుకోవడమే ఓకే ఐ మిస్ డేట్ నేను మిస్ అయ్యాను నేను పొరపాటు ఆ దోషభావన ఇంకా పోలేదు ఇంకా ఉంది ఓకే అంచేతనే పని కట్టుకునే ఆ చిరునవ్వును కూడా పెట్టుకోవాలి ఒక ఒక వెపన్గా పెట్టుకోవాలి ఒక చిరునవ్వు నవ్వుని ఊరుకోవడం చిరునవ్వు నవ్వుతే ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ నిర్మాణం కాకుండా ఉంటుంది సో అలాగా విజువలైజ్ చేయటం దాన్ని నిధిధ్యాసనము అంటారు అలా విజువలైజ్ చేయటం దాన్ని దర్శించటం అప్పుడు ఈ ప్రాసెస్ కొంతకాలం నడిస్తే మనకు వాసనల్ని బట్టి మనకి ఈగో చాలా గట్టిగా ఉందనుకోండి అది పోవడానికి కొంత టైం పడుతుంది ఇదిగో చాలా అల్పంగా ఉందనుకోండి అలా తేలిగ్గా పోతుంది పెద్ద విషయం కాదు ఆ సందర్భాన్ని బట్టి ఆ మనిషి యొక్క సంస్కారాలు వాసనలను బట్టి క్రమంగా ఆ దోషాలన్నీ కరిగిన తర్వాత వాడికి ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది అది నిదిధ్యాసితవ్యం ఇక్కడ చూడండి మీకు ఒక భ్రాంతిని మనస్సే కలిగిస్తుంది ఇప్పుడు నన్ను వాడు అవమానం చేస్తున్నాడు లేకపోతే వీడు నాకు అపకారం చేశాడు అని అని ఒక భ్రాంతి వాడు అపకారం చేశాడు అని ఒక భ్రాంతి కలుగుతుంది మీ భ్రాంతిని కలిగిస్తుంది ఇప్పుడు మీ షర్టు వాడు పట్టుకుపోయాడు అనుకోండి మీ వాడు అపహరించి పట్టుకుపోయాడు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది వాడు అపకారం చేశాడు అనిపిస్తుంది సో కానీ సో అలా అనిపిస్తుంది ఆ భావన మనస్సు కలిగిస్తుంది కానీ షర్త్ పట్టుకుపోతే అపకారం ఏముందండి షర్త్ పట్టుకుపోతే అపకారం ఏంటి పౌన్ వాటర్ వేసుకుంటాడు ఇంకో షర్త్ వేసుకోవచ్చు వాళ్ళు షర్త్ పట్టుకుపోతే అపకారం ఏంటి షర్త్ సరే ఇంగ్లీష్లో సాబితం ఉంటుంది వెన్ సంబడీ స్టీల్స్ వన్స్ వైఫ్ ది బెస్ట్ రివెంజ్ హీ కెన్ హ్యావ్ అగనెస్ట్ దట్ సంబడీ ఈజ్ టు లెట్ హెం కీప్ హైర్ అర్థం అది ద బెస్ట్ యూ ఇన్స్ అపకారం ఏముంది ఒకవేళ షర్ట్ పట్టుకుపోయాడు పట్టుకుపోయి నాలుగు రోజుల తర్వాత సారీ సర్వలు పట్టుకొచ్చాడే పట్టుకురాక అటు పెట్టుకోండి అటు పెట్టింది ఎందుకంటే అపకారం ఏముంది షర్ట్ని మనస్సు అలా భ్రమపడుతుంది వాడు అపకారం చేసేట మనస్సు భ్రమపడుతుంది ఆ మనస్సే భ్రమపడుతుంది మనస్సే తను కల్పించుకున్న భ్రమల నుండి తాను బయటపడాల్సి ఉంటుంది ఎలా బయటపడుతుంది మనస్సు కల్పించుకున్న భ్రమల నుండి మనస్సుకి అవుట్వర్డ్ సపోర్ట్ లేకుండా ఎలా బయటపడుతుంది బయటపడలేదు అవుట్వర్డ్ సపోర్ట్ కావాలి అవుట్వర్డ్ సపోర్ట్ ఉంటే ఎలా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది గురువు గారి చుట్టూ ప్రదక్షిణం చేస్తే రాదు ఇట్ ఈస్ ది వర్డ్స్ విచ్ డిస్ప్ ద ల్యూషన్ క్రియేటెడ్ బై ద మైండ్ వర్డ్స్ ఆ పదములు ఆ వాక్యము అది మీ మనస్సులో ఉండే భ్రమలని పటాపించలు చేసే శక్తి దానికి ఉన్నది ఎప్పుడు ఆ చెప్పి సందర్భం ఉంటుంది అంచేతనే గురువు అనే వినివాడి యొక్క ఓపెన్నెస్ కూడా అవసరం ఇప్పుడు మీ మనస్సు మీకు భ్రమ కల్పించిందనుకోండి మీరు భ్రమపడుతున్నారండి యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ యు ఆర్ ఇమాజినింగ్ అంటే అదో అంత నేను ఇమాజిన్ చేస్తున్నానంటావా అని కోప్పడ్డారనుకోండి కోప్పడితే ఆ వర్డ్స్ ఆ మాటలు ఫెయిల్ అయిపోయాయి మీ భ్రమను తొలగించలేకపోయాయి అంటే మీకు ఓపెన్నెస్ లేదు మీకు అహంకారం గోడ కింద అడ్డోస్తం ఇమాజిన్ ఇప్పుడు ఒక ఆమె నా దగ్గరికి వచ్చారు అమెరికాలో వచ్చి స్వామీజీ ఆమె నన్ను ఇంత మాట అందండి ఏదో నా మీద కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ చేశారు నేను చెప్పాను చూడండి మీరు ఊహించుకుంటున్నారు ఆమె ఏమీ అనలేదు మిమ్మల్ని నేను ఉన్నాను అక్కడ డిడ్ నాట్ మీన్ ఎనీథింగ్ యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ అంటే స్వామీజీ యూఆర్ సపోర్టింగ్ సార్ అని కోపంగా వెళ్తారు సార్ నేను ఐ నాట్ సపోర్టింగ్ ఎనీబడీ అదే ఉంది బుధుడు మీకు అనువలసింది అదే అయిపోతారు నాకు ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ బటీ అయిపోయింది వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి స్వామీజీ అప్పుడు మీరు అలా అయింది కదా మీరు మళ్ళీ అదే ఇష్యూ అంటే నేను అన్నాను చూడు యు ఆర్ ఇచినింగ్ దెర్ ఇస్ నథింగ్ దేట్ యూ హ్యావ్ టు యు ఆర్ ఇచినింగ్ నా హర్ యూ ఓపెన్ టు మై వర్డ్ హర్ యూ ఓపెన్ ఇఫ్ యు ఆర్ ఓపెన్ ఐ విల్ ట్యాన్ నో నో యూ టెన్ నోనో యు ఆర్ నాట్ ఓపెన్ బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యు అర్ ఇమాజినేడ్ అంటే అది గో యు ఆర్ స్టిల్ సపోర్టింగ్ సార్ సో ఓపెన్నెస్ లేదు అట్లాస్ట్ ఓకే మేబీ సో అంటే అప్పటికి ఓపెన్నెస్ వచ్చిందనమాట ఓకే సార్ కాబట్టి వర్డ్ మేము మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుందంటే మీకు ఓపెన్నెస్ ఉంటే మీ మనసులో ఉన్న భ్రమని ఆ పదము ఆ వాక్యము తొలగించగలుగుతుంది కాబట్టి శ్రవణము మననము నిరుధ్యాసనము ఆ విధంగా ఈ ప్రక్రియలో మనసు కల్పించుకున్నటువంటి భ్రమలన్నిటినీ కూడా తొలగించుకోవాలి కాబట్టి దీంట్లో జనులు శ్రవణం చేయాలి దే హ్యావ్ టు డూ శ్రవణం శ్రవణాన్ని చేస్తూ ఉండాలి ఎంతవరకు శ్రవణం చేయాలో తెలుసునండి సత్యము ఇప్పుడు పదము సత్యము నోళ్ళు పదము అంటే వాక్యాన్ని కూడా పదమనే అంటాం ఒక ఒక మాట మాట ఒక మాట ఒక సత్యము ఎప్పుడూ కూడా మాటకి సత్యానికి మధ్యలో మధ్యలో ఆ గల్ఫ్ అలా ఉండనే ఉంటుంది మాట ఏమిటి మానాపమానయో సమ అది మాట మానాపమానముల ఎందు సముడు స్థితప్రజ్ఞుడు అది మాట ఆ మాట వింటూ ఉంటారు మీరు ఉండాలి అలా వింటూ ఉండాలి గీతలో రిపిటేషన్ ఉంటుంది అలా వింటూ ఉంటే ఓ పరిస్థితి వస్తుంది ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడంటే అది మనావమానములు రెండింటి ఎందు మీరు నిర్వికారంగా ఉండిపోతారు తర్వాత మీకు ఆ విజువల్ అది ఫైనల్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ దానికి ముందు విజువలైజేషన్ స్టేజ్ ఉంటుంది ఆ విజువలైజ్ చేసినప్పుడు కరెక్ట్ అవమానం ఏముంది ఈయనేవాడు అండి మొన్న అవమానం చేసేవాడు మొన్న ఎవడో అవమానం చేయలేడు అవమానం చేయాలంటే మనం చేతగాన వాళ్ళం అయితేనే వాడు అవమానం చేయగలుగుతాడు నెబడీ కెన్ ఇన్సల్టర్స్ అని ఆ విజువలైజేషను మీకు వచ్చిందనుకోండి దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ మాటకి ఆ సత్యానికి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని మన నిధిధ్యాసనాలు పూరుస్తాయి ఆ బ్రిడ్జ్ కింద పనిచేస్తాయి పనిచేసినప్పుడు ఈ మాట ఏ దేనిని అది మీ హృదయంలో మాటగా కాకుండా సత్యమై సాక్షాత్కరిస్తుంది సాధారణంగా జనులు మాట లెవెల్లోనే ఉంచేస్తారు ఒక ఆయన నా దగ్గరకి వచ్చారు నేను చతుస్సూత్రి శ్రవణం చేశానని అన్నారు అంటే ఏం చేశారని అన్నారు ఏమంటే ఆ శాస్త్రి చెప్పారు పొద్దున్నే కూర్చునే వాళ్ళం సంధ్యావందనం అన్నీ చేసుకుని కూర్చునే కాఫీ కూడా తాకుండా శ్రద్ధగా కూర్చుని కాఫీ కూడా తాకుండా అంటే ఇంక బుద్ధి పంచేది వీడికి కాఫీ తాగితే కానీ వీడికి చతుస్సూత్రం ఏం తగ్గుతుంది దాన్ని వాడు కర్మ కింద చేసి పెట్టాడు కాఫీ తాకుండా సజ్ఞనార్థం చేయాలన్నట్టుగానే కాఫీ తాకుండా చతుస్సూత్రం వినాలి అని పెట్టాడు అదని ఒక రిచువల్ చేసి పెట్టాడు కాఫీ నేను అన్నాను కాఫీ తాగి వినవయా నీకు కాఫీ తాకుండా నీకు బుద్ధి పనిచేయదు కదా బుద్ధి ఉత్సాహంగా ఉన్నప్పుడు నీకు ఆ చతుస్సూతి ఉపయోగపడాలి కానీ అంటే మరి భాష్యం అలా త సో హీ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ రిచువల్ అయిపోయింది దాని సో ఇంకో సందర్భంలో మీరు ఏదైనా చెప్తారా మీరు మళ్ళీ జరుగుస్తూ ఇంకోసారి వింటానంటే నేను ఇస్తానండి మీరు మళ్ళీ కొంచెం ఓపెన్ మైండ్తో వినండి కాఫీ తాగచ్చు కూడాను అని నేను ఏదో చెప్పాను కాబట్టి మాట వేరు సత్యం వేరు మీరు మాట చాలండి సత్యం మళ్ళీ జరమని అంటే నేను చెప్పి జరిగిన సాధారణంగా అలాగే అంటారు జనాలన్నీ కొన్ని పడిగట్టు పదాలు ఉన్నాయి ఏమంటే ఆత్మజ్ఞానం ఈ ఒక జన్మలో వస్తుందండి వంద జన్మలు పుడుతుందండి ఆయన ఇంకా పాఠం మొదలు పెట్టకుండానే చెప్తున్నాడు అలాగో పండితుడు ఇంకా పాఠం మొదలుపెట్టలేదు వాళ్ళకి మీకు వేదాంతం చెప్తాను దానికంటే ముందు మీరు తర్కం అని తర్కపాఠం చెప్తున్నాడు ఆయన తర్కపాఠం చెప్తున్నా ఈ తర్కపాఠం అయ్యాక వేదాంతం వస్తుంది మూడు నెలలో నాలుగు నెలలో తర్కం అయ్యాక వస్తుంది వేదాంతం కానీ ఇప్పటికే ఆయన నూరు పోసేస్తున్నాడు ఏమని ఈ వేదాంతం అనేది వంద జన్మలకు కానీ మోక్షం ఇవ్వదు సో అంటే మీరు మాటలగల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారు తప్ప మీరు సత్యం వైపుకి వెళ్ళాలని మీరు అనుకోవటం లేదు నేను ఎవరినో విమర్శించడం కోసం చెప్తున్నానని మీరు అనుకోద్దు మీకు వ్యతిరేక దృష్టాంతాల కోసం చెప్తున్నారు మనననేది ధ్యాస నముల లక్షణాన్ని వ్యాఖ్యానిస్తూ వ్యతిరేక దృష్టాంతాలు వ్యతిరేక దృష్టాంతం అంటే కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇవో ఇలా ఉంటే అది మనన నిధిధ్యాసనాలు కాదు మీకు ఆ సత్యము సాక్షాత్కరించదు సమా ఎప్పుడూ కూడా కౌంటర్ ఎగ్జాంపుల్కు ఉన్న విలువ రెగ్యులర్ ఎగ్జాంపుల్కు ఉండదు బాగా మంచిగా ఉంటుంది కౌంటర్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆ మాటకి సత్యానికి మధ్యలో ఉండే గ్యాప్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఎలా ఫిలప్ చేస్తారు మననము నిధిధ్యాసనము అంచేతనే కేవల శ్రవణం దాన్ని కేవల శ్రవణం అంటారు కేవల కర్మ అన్నట్టు కేవల కర్మ అంటే అర్థం ఏంటో తెలుసునండి అంధకర్మ దాంట్లో ఉపాసన ఏమీ ఉండదు ఏదో విశ్వంత పుణ్యం వస్తుందంటే కేవల కర్మ అలాగే కేవల శ్రవణం అంటే అర్థం ఏమిటి మనన నిధిధ్యాసనాలు ఏమి ఉండవు అటువంటి శ్రవణం వల్ల ఉపకారం ఉండదు ఇవ్వ చెప్పాను కదా చతుసూత్రులు శ్రవణం చేసి శాంతి చేశారండి అంటే చతురసూత్రులు శ్రవణం అయిపోయిన రోజున పది మందిని పిలిచి సెలెక్టెడ్ బంధువుల్ని పది మందిని పిలిచి అంటే అన్నదానం అనుకున్నారు మీరు సెలెక్టెడ్ బంధువుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి అది కూడా అవసరమే ఏదో ఎవరికి భోజనం పెట్టినా మంచిదే అనుకోండి కానీ అన్నదానంలోకి రాదు అది అన్నదానం అనిపించకూడదు అన్నదానం అంటే భేదవాళ్ళకి పెట్టిందే అన్నదానం సో మనతో పాటుగా ఎవరికైనా పేదవాళ్ళని కూడా మనం పెడితే అన్నదానం అవుతుంది పోనులండి సో శాంతి చేసేవంటే అలాగా మనందరం కలిసి ఏదో ఒక కార్యక్రమం నేను అంటూ ఉంటాను మీరు వింటూ ఉంటారు అన్నట్టుగా లేకపోతే కలిసి పారాయణి చేసేసి అతను శుభ్రంగా వంట బ్రాహ్మణు పెట్టుకుని ఒడ్డి చేసుకుని తినేసి లేచకపోతే దాన్ని శ్రవణం అంటారు అది శ్రవణమే కాదు అసలు మన నితిథ్యాసనాలు దేవుడు ఎరుగు అవి కనుక కేవల శ్రవణం వల్ల పెద్ద ఉపకారం ఉండదు ఏదో విసరంత ఉపకారం ఉంటుంది ఏమిటి ఎప్పుడూ ఆత్మ అనే మాట కూడా వినని వాడికంటే విన్నాయం అలాగే అంతకంటే ఏమీ ఉపకారం ఉండదు నా జర్మనీ ప్రయాణం లాగా నేను జర్మనీ జర్మనీ వెళ్ళేదా వెళ్ళాను జర్మనీ వెళ్ళకే జర్మనీ చూశాను అది చూశాను ఎలా చూశారు ఫ్రాంక్ఫర్ట్లో విమానం దిగుతుండగా కిటికీకుండా చూశాను ఫ్రాంక్ లో ఒక గేట్ దగ్గర విమానం దిగి ఇంకో గేటుకి రాగ పొడువుగా పోతూ ఉండాలి ఆ ఫ్రాంక్పర్ విమానాశ్రయం అది అది అంత తలపూడు విమానాశ్రయం అదే కాదు ఇంకోట అయినా నాకు బాగా అనుభవం నాకు పెద్ద సమస్యం కాదు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే భ్రమ పడిపోతారు నేను అలా తోసుకుంటూ పోతాను సో ఇంకో గేటుకి వెళ్ళి అక్కడ విమానంలో కూర్చున్నాను మంచి మధ్యలో ఉన్నదంతా కూడా జర్మనీయే కదా అది జర్మనీ సో ఆరోగ్యంగా వేదాంతం విన్నారంట విన్నాం వేదాంతం ఏదో వేదాంతం వీండి విన్నాం వేద లభితే మనం అది కాదు ఊరికే వినడం వల్ల ఉపయోగం లేదు మీరు ఆ విన్నది మనస్సులో పెట్టుకోవాలి ఆ సందర్భానికి అన్వయించుకోవాలి తర్వాత సందర్భం లేనప్పుడు కూడా ఆ దాని మీద మననం చేసుకోవాలి ఇటు పాండరు గారి సో నెమరు వేసుకోవాలి ఆ విధంగా నెమరు వేసుకోవడం అంటే ఆ శ్లోకం జ్ఞాపకం తెచ్చుకుని దానిని నెమరు వేసుకోవడం పునాద అంటే అది అది కానీ అదంతా ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు ఇంకో పద్ధతి ఏంటంటే నెమరు వేసుకోవడము ఉన్నదానికి ఒక మహాత్ములు వ్రాసిన గ్రంథం ఒకటి తీసుకొని అది మనం మహాత్ములు వ్రాసిన గ్రంథం అంటే ఇంత పొడుగు ఇంత బాగా లవ్గా ఉందండి మంచి రంగురంగులు కవర్లు బోల్డని ఫోటోలు ఉన్నాయని అలా కాదండి అవి అలాగే తలా తోకాలేని గ్రంథాలు ఉంటాయి అలా కాదు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మహాత్ములు వ్రాసిన గ్రంథం అంటే దానికి తగ్గట్టు ఉండాలి సో గాస్పిల శ్రీరామకృష్ణ కానీ స్వామి వివేకానంద యొక్క బోధ రామతీర్థ కానీ అఘన్నానందజీ మహారాజు కానీ ఆ స్థాయి సత్యాన్ని బోధించేటువంటి లేకపోతే భగవాన్ నమహర్షి యొక్క బోధల గురించి డేవిడ్ గార్డ్నన్ ఆర్ధర్ ఆస్బర్న్ మొదలైనటువంటి ఫిలాసఫర్స్ యొక్క గ్రంథాలు ఉన్నాయి అటువంటిది కానీ లేకపోతే ఏదైనా మరో మంచి అద్వైత మకరం హ్యానే ఎలాంటి ఉన్నాయి అటువంటిది కానీ ఏదో ఒకటి మంచి పుస్తకాన్ని తీసుకున్న రెండు పేరాలో మూడు పేరాలు చదవడం దాని మీద మననం చేస్తూ ఉంటాం అది చాలా అవసరం దాన్ని మన నమ్మో అంటారు తెలుగులో కూడా మంచి గ్రంథాలు ఉంటాయి సంస్కృతం మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడు ఈ చెప్పిన వాటికి తెలుగు అనువాదాలు ఏవో మంచి ఉంటాయి అనువాదాలు కొన్ని తలాతోకాలైన అనువాదాలు ఉంటాయి అలాగా పనికిరాదు మళ్ళా ఆ అనువాదం పెర్ఫెక్ట్గా ఉన్న అనువాదమే మీరు చూడాల్సి ఉంటుంది భగవద్గీత మీద తెలుగులో మీకు కావాలనుకున్నట్లయితే రామకృష్ణానంద పుస్తకాలు చాలా బాగుంటాయి చిన్న చిన్న పుస్తకాలు చాలా అనుభవ స్ఫోరకంగా చెప్పారు ఆయన నేను ఎరగను ఆయన్ని ఆయన పుస్తకాలు చూసి అబ్బా చాలా బాగా చెప్పారే ఆయన అని అనిపించింది ఆ రకమైనటువంటి యోగ్యమైన గ్రంథాలని మీరు మననం చేయాల్సి ఉంటుంది మంతవ్య తరువాత తత నిదిధ్యాసితవ్య నిశ్చయన అదే ఇప్పుడు నిరుధ్యాసివ్యహాన్ని ఆ సంప్రచయాన్ని డ్రాప్ చేసేసి శంకర్లు ధ్యాతవ్యహా అనేశారు అంటే సంప్రచయానికి సన్నన ఒకటి ఉంది దాంట్లో వ్యాకరణలో ఆ సీన్ ఉంది చూడండి ఆ సీని సన్న అంటారు సన్ననే ప్రత్యయం అది దాంట్లో అక సకారం మిగులుతుంది ధ్యాతవ్య వర్డ్ ఇప్పుడు ద్రష్టవ్య కర్తవ్యం అర్కర్తవ్య మంతవ్యవ్య ఉండాలి ఇషితవ్య ఏమిటి ధ్యాతవ్య అని ఉండాలి కదా ధ్యాసితవ్య నిధి వచ్చిందనుకోండి ఇది ధ్యాసితవ్య సీని బట్టి ధి వచ్చింది సో అక్కడ సర్ప్రతయానికి ఒక ఒక స్వారస్యం అది మీరు గమనించాలి గమనించి వదిలేస్తే సరిపడుతుంది శంకర్లో దాన్ని ఇంకా పట్టుకున్న సాగతీయలేదు ఎందుకంటే ఊరికే అలాగే ఇంకో దారిలో వెళ్ళిపోతూ ఉండకూడదు దాన్ని ఊరికే గమనించి అక్కడ పెట్టాడు సన్ప్రచయానికి అర్థం ఇచ్చ ఇచ్చ అనమాట సో ఇచ్చంటే ఒక ఆకాంక్ష ఒక కోరిక కోరిక కాదది ఇచ్చ వేరు కోరిక కోరిక అంటే నాకు ఇది కావాలి అది కావాలంటే కోరిక నేను తెలుసుకోవాలి అంటే దాన్ని కోరిక అందరూ దాన్ని ఇచ్చని చిన్న తేడా మనం మీరు కోరికన్నా తెలుసుకున్నట్టే తప్పేం కాదు సో ఆ సంప్రత్యాయానికి ఇచ్చినర్థం ధ్యానమును చేయగోరవలేము కోరుకోవాలి నేను ధ్యానం చేసుకోవాలి అనే కోరిక ఉండాలి అదే సంప్రతయం కోరిక ఉండడం ఏమిటి ధ్యానమే చేయమని చెప్పచ్చు కదా అంటే ఇప్పుడు మంతవ్య నేను మననం చేయాలనే కోరిక పెట్టుకోవాలని చెప్పలేదుగా మననం చెయ్యి అని చెప్పారుగా అలాగే ధ్యానం చెయ్యి అని చెప్పచ్చుగా ధ్యానం చేయాలని కోరుకో అలా ఎందుకు మళ్ళాను ఇప్పుడు నీవు నీ భార్యను ప్రేమించు అని చెప్తే సరిపడుతుందిగా నీవు నీ భార్యని ప్రేమించాలని కోరుకో అని ఆమె కోరుకో కూడా ఎందుకండి అంటే చూడండి ప్రేమ అనేది మీరు సంకల్పం చేసేసి చేసేది కాదని అది గ్రాడ్యువల్గా మీ హృదయంలో అది బుద్ధం కావాలి కాబట్టి కోరుకో అంటే అటువంటి ప్రేమ నా హృదయంలో ఉదయించుగాక అని ఒక ఓపెన్నెస్ని పెట్టుకోమని అర్థం అది అదృష్ట పెట్టుకోమని అర్థం కాబట్టి ఆ వాక్యానికి కొంత విశిష్టత ఉంది ఏదైతే క్రియాసాధ్యమో దానికి ఇచ్చ పెట్టక్కర్లా క్రియ కానీ క్రియాసాధ్యం కాదది అది ఒక యాక్షన్ కాదు ఇప్పుడు ధ్యానం ఉందనుకోండి ధ్యానం యాక్షన్ కాదు ఇక్కడ చెప్పి ధ్యానం యాక్షన్ కాదు మామూలుగా మీకు ధ్యానంలో రెండు రకాలు ఒకటి ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు మోరు ముకుట అంటే శిరస్సు మీద నెమలిపించమగలదు చందన తిలకం ఇలాగ ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నాడు మధ్యలో ఎరగా పెట్టుకున్నాడు ఆయన ముఖమంతా చెక్కిళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీలమేఘ అని అలాగా దీన్ని మీరు భావన చేయండి అని చెప్తారు అది కూడా ధ్యానమని ఆ ధ్యానము ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్ ఇది కర్మది మనసీ క్రియ అంటే మీరు మనస్సుని ఆ విధంగా మోల్డ్ చేసే ప్రయత్ ప్రయత్నం మీరు చేస్తున్నారు ఎఫర్ట్ చేయాలి అక్కడ ఇట్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ ఎఫర్ట్ ఉంది అంచేతనే మీ ఎఫర్ట్ చేయి జారి అది జారిపోతే మనస్సు ఎక్కడికో పోతుంది అప్పుడు మళ్ళీ మనస్సు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పెట్టాలి కాబట్టి ఒక ఎఫర్ట్ మనస్సు తన మీద పని చేసుకుంటూ ఉంటుంది మనస్సే మనస్సు మీద పని చేసుకుంటుంది ఈయన స్వామి వివేకానంద ఏమను వర్ణించారంటే రాజయోగంలో మనస్సులో ఒక లెవెల్ ఇంకో లెవెల్ మీద అజమాయిషీ చేసి దాన్ని మోల్డ్ చేసే ప్రయత్నం చేసుకుంది డెట్ ఇట్ ఈస్ మనసీ క్రియ మనస్సు మనస్సు మీద చేసుకునేటువంటి ఒక క్రియలే అది ధ్యానము కానీ ఇక్కడ నిధిధ్యాసితవ్యహాలో ఉన్న ధ్యానం అది కాదు ఈ క్రియ కాదు అదే అయితే సన్న అక్కర్లా మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పేస్తే అయిపోతుంది అప్పుడు దేన్ని ధ్యానం చేయమంటారు అంటే ఈ రూపాన్ని ధ్యానం చేయి అని రూపం చెప్పేస్తారు లేకపోతే ఈ మంత్రాన్ని ధ్యానం చేయి అని శబ్దాన్ని ధ్యానం చేయమంటారు శబ్దానువిద్ధ ధ్యానము రూపానువిధ ధ్యానము అనే అనువిధ అని అలాగే టెక్నికల్ వర్డ్స్ తోటి చెప్పి అదే రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి శ్రీకృష్ణుడు మోరుముకుట నీలమేఘ శ్యామ అని ఉన్నాయిగా అదే ధ్యానం చేస్తూ ఉంటారు మనస్సు పారుపోతే ఏం చేయాలి మళ్ళీ తీసుకురాలి అది ధ్యానం అది క్రియ చెయ్యంటే చేయడమే చేయాలని కోరుకో ఒక్కర్లా చేయడమే లేకపోతే ఓం నమ శివాయ దాని మీదే సౌండ్ ఆ సౌండ్ మీదే రూపెట్టు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మళ్ళీ ఇందులోకి మనస్సు ఎక్కడికో పోతుంది శివయ్య మీదకి పోతుంది శివయ్య అని ఒక ఆయన ఉన్నాడు ఆయన వెయ్యి రూపాయలు అప్పు చూసుకున్నాడు ఇంకా ఇవ్వలేదు అది గుర్తుకొస్తుంది ఈ శివయ్య ఓనమ శివ ఎటువంటి శివయ్య సరే ఈ మధ్యని కనపడి కనపడండి అవును ఎందుకు కనపడుతుండో కనపడితే రూపాయలు ఇవ్వని అని కనపడతాడు అప్పుడు మళ్ళీ ఓ బల ఓనమ్మ కదా అది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి ఈ శివయ్యను పక్కన పారేసి మళ్ళీ ఓ నమ శివా ఇది క్రియ చేయాలండి ఇది నేను చేయాలనే అంటున్నా ఇది క్రియ ఇది క్రియ కాబట్టి ఇలా వెళ్ళకూడదు అని దాన్ని ఆపడం మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మరి ఆత్మస్వరూపం దగ్గర అది కాదు క్రియ కాదు ధ్యానం అనేది ఆత్మ ధ్యానం కదా మనం మాట్లా ఆత్మావారే నిధి ధ్యానం చేయాలి ఆత్మని ధ్యానం చేయడం ఆత్మకు రంగు రుచి రూపము ఏమి పైగా తనకంటే ఇతరము కాదు తానే తనను తాను ధ్యానం చేయడం ఉండదు ఎందుకని కర్తృకర్మ విరోధం తన బుధం మీద తాను ఎక్కగలడా అలాగే తనని తాను ధ్యానం చేయడం ఉండదు కాబట్టి మరి ఇక్కడ ఏం చేయడం తాను తానై ఉండుతయే తాను ఏదో తెలుసుకుని అంటే అర్థం ఏంటో తెలుసిన తాను ఏది కాదో తెలుసుకుని తాను కానిదానినంతని తిరస్కరించి తాను తానుగా ఉండుటయే ధ్యానం ఇక్కడ ఉండడమే ధ్యానం కానీ చెయ్యడం ధ్యానం కానీ కాబట్టి క్రియ కాదు ఇది క్రియ కాదు కాబట్టి చెయ్యాలి అది విధి కుదరదు క్రియకైతే విధి కుదురుతుంది క్రియ కానప్పుడు చెయ్యాలి అని విధి కుదరదు అది మీరు సంకల్పంచేత సాధించేది కాదు కానీ మీరు ఒక ఆకాంక్ష పెట్టుకుంటే ఒక ఇచ్చ పెట్టుకుంటే ఏమని ఈ మనస్సుతోటి సం థింకింగ్ అనే క్రియను చేస్తూ ఉన్నాము ఇది మానేసేద్దాము ఈ చేతులతోటి కాళ్ళతో చేసే క్రియలు ఉన్నాయి వీటిని మానేసేద్దాము ఆల్ డూయింగ్ డూయింగ్ క్రియంతా స్వస్తి చెప్పి థింకింగ్ దానికి కూడా స్వస్తి చెప్తే ఇంకేం మిగులుతుంది చేత్తో చేస్తున్నారండి మానేయండి కంటితో చూస్తూనే ఉన్నారు అది కూడా మానేయండి మూసేసుకున్నారు మనస్సుతో ఆలోచిస్తున్నారా మానేసేయండి అది కూడా మానేశారు ఇంక ఇప్పుడేం మిగిలింది ఒకటి మిగిలింది ఏడో తెలిసినా తెలివి మిగిలింది పలు తెలిసానండి ఇది రేడియో ఇది పుస్తకం ఇది మీరు ఇవన్నీ చూస్తున్నాను చూస్తున్నానంటే తెలుసుకుంటున్నాను కదా తెలుసుకుంటున్నాను తెలుసుకోవడం అంటే ఏమిటి వీటన్నిటినీ ఆ తెలివిలో ప్రకాశించిట్లా చేస్తున్నాను అని అర్థం అంతే కదా ఇవన్నీ తెలివిలో ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు కళ్ళు మూసేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఏది తెలివిలో ప్రకాశించుటలేదు కానీ తెలివి అలాగే ఉంది తెలివి ఏమైపోలేదు తెలివి అలాగే ఉంది అంచేతనే ఇప్పుడు నేనేం చూడటం లేదు అనే సంగతి కూడా తెలుస్తూ ఉంది తెలివి అలాగే ఉంది కదా కాబట్టి తెలివిలో ఇతరములను తెలివి ద్వారా ఇతరములను చూడడం మానేసి తెలివిగా ఉండిపో ఇప్పుడు ఇంకా తెలివిలో తెలిసి ఇది ఏదీ లేదు శుద్ధమైన తెలివి అన్నారు ఘటాన్ని తెలుసుకుంటున్నారనుకోండి ఇప్పుడు తెలివిలో ఏముంది ఇప్పుడు ఘటం ఉంది ఘటాన్ని తెలుసుకోవడం మానేశారనుకోండి ఇప్పుడేముంది ఘటాభావం ఘటాన్ని చూడడం మానేశాడు ఘటాభావం ఇప్పుడు ఇంకిప్పుడు ఏం మిగిలింది ఘటన లేదు తీసేశారు తెలుగులోంచి ఇంకిప్పుడు ఏం మిగిలింది తెలివి మిగిలింది ఆ తెలివిగా ఉండిపో దాన్ని నిధుధ్యాసనం ఉంటారు ఇది తెలివికి సంస్కృతంలో చిత్ అని పేరు దీన్ని చిత్ సమాధి అంటారు చిత్త సమాధి కాదు చిత్త సమాధి అంటే పతంజలి అది కాదు ఇది ఇది చిత్ సమాధి చిత్త సమాధి అంటే అది చాలా తలపోటుల వ్యవహారం అది అవసరం లేదు మనకి యోగ చిత్త వృత్తి నిరోధ అది కాదు ఇది ఇది చిత్త సమాధి కాదు చిత్ సమాధి చిత్త సమాధి చెయ్యాలి అక్కడ చేసేదేమీ లేదయా బాబు చేసేదేమీ లేదు అయితే నేను చిత్ సమాధిలో ఉండాలి చిత్ సమాధిలో ఉండాలి అంటే మీరు ఆ వైపు మీరు అడుగులు వేయాల్సి ఆ ఆకాంక్ష ఉండాలి ఆ చిత్ సమాధిలోకి వెళ్ళిపోవాలి చేసేదేమీ లేదు చేస్తున్న వాటినన్నింటినీ కట్టి పెట్టడం మాత్రం ఉంటుంది అందుకోసం ఇవన్నీ కట్టి పెట్టేసి నేను చిత్ సమాధిలోకి వెళ్ళిపోవాలనే ఆకాంక్ష ఉంటే కానీ మీరు ఆ చిత్ సమాధిలోకి వెళ్ళలేరు ఆకాంక్షని మనస్సులో పెట్టుకుని నిధి ధ్యాసితవ్య అని ఆకాంక్ష ఉండాలి ఆకాంక్ష ఉంటే మనస్సు ఒకప్పుడు చెప్పిన మాట వినకపోయినా ఇంకోప్పుడు వింటుంది చేతులు కాళ్ళు ఒకప్పుడు చేతు ఇప్పుడు తిరగడం అలవాటు అయినా కూడా తిరగకుండా ఉండలేదు కాబట్టి అలాగే కాళ్ళకి తిరగడం అలవాటు అయితే తిట్టి నోరు తిరిగే కాలు ఊరుకోవాలని ఏదో కాబట్టి ఆ కర్మలనన్నింటినీ కట్టి పెట్టేయాలి ఇంక తిరిగే కాలు పీఠ కూర్చోండి తిట్టే నోరు చూసే కన్ను క్లోజ్ ఇంకా మిగిలి థింకింగ్ మైండ్ మిగిలి అది కూడా బంద్ చేయాలి అంటే ఒకళ్ళు నన్ను అడిగాదు అది ఎలాగండి నేను నేను ఏమని చెప్పానంటే ఎలాగండి అనే ప్రశ్న ఏం లేదు స్టాప్ ఇట్ డ్రాప్ ఇట్ అంటే ఇంకెలాగే ఉంటుందండి నేనేం చెప్పానండి ఎలాగంటే ఇంకెలాగో లేదు డోంట్ ఆస్క్ హౌ జస్ట్ డూ ఇట్ అది స్టాండర్డ్ ఆన్సర్ డోంట్ ఆస్క్ హౌ కళ్ళు పూసుకో కడుపుసుకుని మనసులో ఆలోచనలు వస్తే అవి జారిపోవాలంటే దారి విడిచిపెట్టాయి విడిచిపెట్టాయి డ్రాప్ ఇట్ హౌ దేర్ ఇస్ నో హౌ జస్ట్ డూ ఇట్ అప్పుడు ఆ తెలివిగా మిగిలిపోతాయి అది చిత్ సమాధి మీరు మీ స్వరూపం తెలివి మీ స్వరూపం కర్మ కాదు మీ స్వరూపం మనస్సు కాదు వాటి వెనక్కాలు ఉండే తెలివి వాటిని ప్రకాశింపజేస్తూ వాటి వెనక్కాలు ఉండే తెలివి వాటి బ్యాక్గ్రౌండ్ వెనకాలంటే అక్కడెక్కడో వెనకాల ఉంటుందని కాదు ఒక పదప్రయోగం వాటి బ్యాక్గ్రౌండ్లో ఉండే తెలివి చిత్ ఆ చిత్ సమాధిలో మీరు ఉండాలండి అది నిధిధ్యాసితవ్యహ ఎందుకో తెలిసినా అలా ఉండడం ఈ కర్మే నేను అనే భ్రమ నుంచి మీరు బయటపడతారు చిత్ సమాధిలో ఉన్నప్పుడు ఈ మనస్సు సృష్టిస్తూ ఉండే భ్రమలు ఈ సుఖదుఖాలు ఇవి నేను నావి అనే భ్రమలు వీటన్నిటి నుండి మీరు బయటపడతారు తర్వాత ఆత్మ సాక్షి అని చెప్తున్నాను ఆ మాట ఒక మాటది సాక్షి ఓ మాట క్షేత్రజ్ఞ అంటే క్షేత్రానికి తెలుసుకుంటూ ఉండే సాక్షి ఓ మాట అది ఆ మాటని మీరు విన్నారు క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞంచాపి మాం విధి మాటను విన్నారు దాని గురించి ఆలోచన చేశారు నేను క్షేత్రజ్ఞున్నా క్షేత్రాన్ని కాదా నేను మనస్సు కూడా క్షేత్రమేనా అని ఆలోచన చేశారు ఇప్పుడు నిధిధ్యాసి క్షేత్రజ్ఞ రూపంగా చిత్ రూపంగా మిగిలిపోతారు అలా ఉండిపోతారు ఉండిపోతే అప్పుడు క్రమంగా మనస్సు మీకు అధీనం అవుతుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది మరి అంత ఆగమాగంగా ఉండకుండా ప్రసన్నంగా ఉంటుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఈ మనస్సు నేను కాదయా నేను సాక్షిని ఈ మనస్సు నేను కాదు ఈ దేహం నేను కాదు అని తెలిసిపోతుంది దేహమును ఎలాంటి భావన కలుగుతుందంటే ఏదో ఒక అస్థి పంజరాలు వేళ్ళ కట్టి ఈ డెంటిస్ట్ ఆఫీస్లో డాక్టర్ ఆఫీస్కి వెళ్తే అస్థిపంజరం అంటే వెళ్ళాల ఎప్పుడో చూశారు అలాగా ఆ బొమ్మ అస్థిపంజరమే దానికి ఒక స్టాండ్ ఉంటుంది అక్కడ వెళ్లాడుతూ ఉంటుంది వెళ్ళగానే ఇది ప్రత్యక్షం అవుతుంది డాక్టర్ ఆఫీస్కి వెళ్ళగానే ఇది అస్థిపంజరం అలా అనిపిస్తుంది ఇదో అస్థిపంజరం దానికి ఎందు నేననే మమక అహంకారం కానీ మమ అనే మమకారం కానీ ఉండకుండా అస్థిపంజరంలాగా భాషిస్తుంది ట్రూత్ ఆ సత్యము తెలుస్తుంది మాట కాస్త సత్యమైపోతుంది ఆ మాటకి సత్యానికి మధ్యన అగాధం ఒకటి ఉన్నది ఈ అగాధాన్ని మాట అంటే శ్రవణం సత్యము అంటే సాక్షాత్కారం ఈ మధ్య నుండే అగాధాన్ని అదిగో ఆ మననము ఫైనల్గా విజువలైజేషన్ నిధిధ్యాసనము అంటే విజువలైజేషన్ విజువలైజ్ దేహము ఇది దేహము విజువలైజ్ యాజ్ ది అదర్ as the non-self, ఎస్ ది నాన్ సెల్ఫ్ అలా విజువలైజేషన్ మీరు చేసినట్లయితే క్రమంగా ఈ భ్రమలన్నీ తొలగి మీరు ఆ సత్యంలో నిలిచి ఉండగలుగుతారు నైరందర్య సుజాతీయ ప్రత్యయ ప్రవాహ విషయత ఆపాదయుత్యర్థ నిధిధ్యాసిత వ్యహాంతి అర్థం అంటే ఇంకో అదుపుతుంది చూడండి ఇది ఘటము ఇది పటము పటం అంటే వస్త్రం అని అర్థం వేదాంతులు ఇలాగే ఉంటారు ఘటం పటం అంటూ ఉంటారు పటం అంటే ఆ దేవుడు పటం అనుకున్నారు సో ఇది ఘటము ఇది పటము అని ఇలాగా ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి నానా అనేకం ఘటం వేరు పటం వేరు కానీ ఘటాన్ని ఘటంగా పటాన్ని పటంగా వాటి మధ్యన ఉండే భేదాన్ని కూడా తెలుసుకునే తెలివి అది అన్ని ముక్కలవుతూ ఉంటుందా లేకపోతే ఒకటిగానే ఉంటుందా అది ఒకటిగానే ఉంటుంది తెలివి ఒక్కటే మీరు జాగ్రత్త ఘటపటాది నానా వస్తువులను చూస్తూ ఉంటారు తెలివి తెలివితోటే తెలుసుకుంటూ ఉంటారండి ఆ తెలివే కంటు ద్వారా రూపాలను తెలుసుకుంటుంది ఆ తెలివియే చెవుల ద్వారా శబ్దాలను తెలుసుకుంటుంది ఆ తెలివిలో ఇన్ని ముక్కలు ఉండవు తెలియబడే దాంట్లో నానాత్మ ఉంది తప్ప తెలివిలో నానాత్వం లేదు మీరు సినిమా రెండు గంటలు చూశారు ఆ రెండు గంటల్లోనూ ఎన్నెన్నెన్నో చూశారు ఆ చూసిన తెలివి ఒక్కటేనా అనేకమాటే సరే స్వప్నంలో ఎన్నెన్నెన్నో చూశారు మీరు తెలివి తెలివితోటే లేకపోతే ఎలా చూస్తారు జాగ్రత్త అవస్థలో ఎన్నెన్నో చూశారు ఆ స్వప్నంలో తెలివి తెలివి ఆ తెలివి వేరండి ఈ జాగ్రత్తలో తెలివి వేరండి అనుకుంటున్నారా లేకపోతే ఆ నేనే ఈజీ ఈ జాగ్రత్త అనుకుంటున్నారా ఆ నేనే కొత్త కాబట్టి స్వప్న దృశ్యములు వేరు జాగ్రత్త దృశ్యములు వేరు కానీ స్వప్న దృశ్యములను జాగ్రత్త దృశ్యములను తెలిసి చేసిన తెలివి ఒక్కటే ఏమండి ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు నిధిధ్యాసనం అనగా ఏమి నిధ్యాసనము అంటే ఆ తెలివిని తెలుసుకోవాలండి తెలివిలో తెలిసి వాటిని పట్టుకోవడం కాదండి ఆ తెలివిని పట్టుకోవాలి తెలివిలో తెలిసి వాటిని పట్టుకుంటే సంసారం అవుతుంది ఆ తెలిసి వాటినన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉండే తెలివిని చూసారా దాన్ని పట్టుకోవాలి అది పట్టుకుంటే ఆ తెలివిని పట్టుకుంటే పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోవడం కాదు అంటే ఆ తెలివిగా ఉండిపోతే మీరు అది నిధిధ్యాసనం కాబట్టి ఇప్పుడు నేను గుర్తు ఎక్కడ పెట్టుకోవాలి అని నిన్న చర్చ చేస్తే చూడండి నేను గుర్తు ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఒక ఆయన ఉన్నాడు వీడు శంకర్లో ఇచ్చారు ఈ దృష్టాంతం ఒకడున్నాడు సెక్రటరీ ఈ సెక్రటరీ నా ఆత్మని అంటాడు సెక్రటరీ ఆత్మ ఎలా ఏందే నేను ఏ పని చేయలేనండి ఆఖరికి నా భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా సెక్రటరీని అడిగి ఎవరా అమ్మగారు ఎవరన్నా చెప్పారా అని ముందు వీడి దగ్గర కొంత విషయం తెలుసుకుని నేను భార్య దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సెక్రటరీలు అయితే నేను ఏ పని చేయలేను కాబట్టి సెక్రటరీయే ఆత్మ అని ఒక ఆయన దృష్టాంతం చెప్పాడు శంకరులు చెప్పారు ఈ కాబట్టి సెక్రటరీ మీకు ఎంత సహకరించినా సెక్రటరీ మీద ఆత్మని నేను అనే గుర్తు సెక్రటరీ మీద పెట్టుకుంటారా పెట్టుకోకూడదు బాహ్య వస్తువుల పెట్టుకోకూడదు ఒక ఆమె అన్నది ఈ డైమండ్ నెక్లెస్సే నా ఆత్మ అలా బాహ్య వస్తువుల ఏద అలా పెట్టుకోకూడదు నేను అనే గుర్తు వాటిని పెట్టుకోకూడదు ఓకే వాటన్నిటినీ వదిలిపెట్టేశాం ఇదిగో నేను అని నేను అనే గుర్తు దేహం మీద దేహం రోజు రోజు ఉంటుంది నేను మారదు నిన్నటి నేను ఇవాళ నేను ఒక్కటిగానే ఉంటాయి కానీ నిన్నటి దేహం లేరు ఈవేళటి దేహం లేరు మారిపోతూ ఉంటుంది కాబట్టి దేహం మీద నేను అనే గుర్తు పెట్టుకోకూడదు ఈ గుర్తు పెట్టుకోవడం అంటే మీకు సరిగ్గా తెలుస్తుందా ఓకే తర్వాత పోనీ మనస్సు మీద పెట్టుకున్నామంటే మనస్సు మీద పెట్టుకోకూడదు అది మారిపోతూ ఉంటుంది ఆ మనస్సులో వచ్చే వాటినన్నింటినీ తెలివి తెలివి ఆ తెలివి మీద పెట్టుకోవాలి గుర్తు నేను అనే గుర్తు తెలివి మీద పెట్టుకోవాలి దృక్ ఆ తెలివికి దృక్ అంటారు సంస్కృతంలో దృశ్యం కాదు దృక్ ద్రష్ట కూడా కాదు దృక్ దాని మీద పెట్టుకోవాలి దృష్టి సో ఆ ఎరుక మీద నువ్వు గుర్తుపెట్టుకో నేను అనే గుర్తు ఎరుక మీద పెట్టుకో ఆ తెలివి మీద పెట్టుకో దానికి నిధిధ్యాసనము అని పేరు తెలియబడే వాటి వెంట పరుగులు తీయకురా తెలియబడే వాటిని తెలిసి ఇట్లా ఆ తెలివి ఉంది కదా ఆ తెలివిని పట్టుకోరా అది నిధిధ్యాసనం చాలా చాలా ఇంపార్టెంట్ నిదిధ్యాసివ్యం హి అసౌ దృష్టో శ్రవణమన నిదిధ్యాసన సాధనై నిర్వర్తి హీ ఎందువలనగా హీ ఉన్నక్కడ హీ అసౌ అని ఉంది కదా హీ ఎందుకంటే అంటే మీరు ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా అది తెలుసుకోవాలనుకుంటున్నాం ఆత్మవారే ద్రష్టవ్య మరైతే మన శ్రవణ మరణ నిర్ధ్యాసనాలను చేయండి ఎందుకండి ఎందుకంటే అసౌ ఆత్మా దృష్టో భవతి ఈ ఆత్మని మీరు ఆత్మసాక్షాత్కారాన్ని మీరు పొందాలి ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలంటే ఈ సాధనాలు ఉన్నాయి శ్రవణమనున నిధిధ్యాసనము అనే మూడు సాధనాలు వీటిని మీరు నిర్వర్తించాలి వీటిని సాక్షాత్సాధనములు అంటారు ఈ సాధనాలు మూడు రకాలు బహిరంగ సాధనము అంతరంగ సాధనము సాక్షాత్సాధనము ఇప్పుడు మీకు ఒక చెప్తా జ్వరం వచ్చిందనుకోండి దుఃఖం కదా జ్వరం అంటే దుఃఖమే అంగేముంది కంట దాన్ని పోగొట్టుకుంటే విముక్తి దానికి విముక్తి ఈ ఇప్పుడు ఈ మోక్ష జ్వరం పోయిందనుకోండి మీకేం కొత్తగా వచ్చి ఏదైనా సంపదలు వచ్చి ఒళ్ళో పడతాయా ఏం పడవు మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు కా మరి అదే విముక్తి ఆత్మ ఇది మోక్షం అంటే మోక్షం అంటే మీకు నయా కొత్తగా లాభం ఏమీ రాదండి మోక్షం అంటే మీరు అది ముందు అది మీకు కావలక్కర్లేదో తెలుసుకోండి మీకు అర్ధ లాభం కూడా రాదు మీరు ఏదో అది అవుతారు ఇది జ్వరం తగ్గడం లాంటిది భవరోగము తగ్గుట సంసారం అనే జ్వరము తంపుట ఇప్పుడు ఈ జ్వరం తగ్గాలనుకోండి మీరు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తాను వెళ్తే అప్పుడు అది ఫస్ట్ ఆయన ఏదో మందు రాసిస్తాడు అది ఫస్ట్ స్టెప్పు మందు కొనుక్కుంటారు అది సెకండ్ స్టెప్పు కొనుక్కుంటే ఇంటికి తెచ్చుకుని అది రెఫ్రిజిరేటర్లో భద్రంగా పెట్టుకుని ఏది గూళ్ళోనో పెట్టకూడదు మందులని ఏ దుమ్ము ధుళి ఉంటాయి ఆ గూళ్ళోనే పాత చింతగాయ పచ్చళ్ళు ఇవే ఇవి పెట్టి అదే గూళ్ళో ఈ ట్యాబ్లెట్లు అలాగా మందులు రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఏ పదార్థం ఎందుకంటే అందరికీ రెఫ్రిజిరేటర్లు వచ్చే కనుక ఏ ఏ పదార్థాలు ఆ వాతావరణం చేత ప్రభావితం అవకాశం ఉందో అవన్నీ రెఫ్రిజిరేటర్లో ఉండాలి ఊరికే పెద్ద పెద్ద రెఫ్రిజిరేటర్లు పని ఎందుకు తెలియ సో ఆ మందు రెఫ్రిజిరేటర్లో ఆ టైం అయినప్పుడు అది వేసుకునే నీళ్లు తాగాలి అది వెళ్ళిపోతే అప్పుడు అది నిధి ధ్యాసనం కాబట్టి మూడు స్టెప్స్ ఉన్నాయి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవడం మందు కొనుక్కుని భద్రం చేసుకోవడం టైం ప్రకారం మందు నోట్లో వేసుకుని మింగడము అప్పుడు ఆ మందు పనిచేసుకుంది పథ్యం కూడా ఏమైనా ఉంటే చేసినట్లయితే మందు పనిచేస్తుంది ఈ మూడు స్టెప్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవడం అది బహిరంగ సాధనం గురికాలా మీకు నేను గుర్తుగా చెప్తున్నా ఆ మందు భద్రం చేసుకుని టైం అయినప్పుడు చేతిలోకి తీసుకుని అది పని చేయ అది నోట్లో మింగడం అంతరంగ సాధనం ఆ మింగిన మందు మీకు శరీరంలో ఇమిడి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యేప్పటికి అది పని చేసి దానికి ఏదైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తే తీసుకోవడం పచ్చిం చేయడం ఆ మందు పనిచేసి ఇట్లా చేసుకోవడం అది నిధుధ్యాసనం అది సాక్షాత్ సాధనం అప్పుడు మీకు రోగం పోతుంది రోగం పోతే ఎలా తెలుస్తుందండి అని మీరు ఏమీ చింత చేయక్కర్లా రోగం పోతే జ్వరం పోయిన వెంటనే తెలుసు ఒక అతను నన్ను అన్నాడు ఏమంటే మాకు అన్నం పెట్టమంటే ఇంట్లో వాళ్ళు పెట్టట్లేదండి నన్ను మలమలా మార్చేస్తున్నారు జ్వరం ఇంట్లో తినకూడదని నా ప్రాణం తీస్తున్నారు అంటే నేను అన్నాను చూడు నువ్వు వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు నీకు నాలుగుకి రుచి కలిగి ఎప్పుడు తినాలనుంటే అప్పుడు తినేసేవి తినే ఇప్పుడు ఎలా ఉంది నాలుగుకి రుచిగా ఉందా లేకపోతే ఊరికే నీ మనస్సు పెట్టే భ్రమయేనా అంటే నాలుగుకి రుచి లేదండి చేదుగా ఉంది మరి అలా మనస్సు నిన్ను భ్రమ పెడుతుంది తీరా నువ్వు కంచం దగ్గర కూర్చొని తినడం ప్రారంభిస్తే ఒక ముద్ద కూడా నువ్వు తినలేవు నువ్వు తినకో వాళ్ళు చెప్పడం గురించి నువ్వు వాళ్ళ కోల వాళ్ళది నీ మనసుకు చూసుకో సరే అయితే మానే మానేసే మొన్న నాకు వాళ్ళకి చేదుగా లేదు ఉత్సాహం తినేసే వాళ్ళు కూడా టెంపరేచర్ చూసి ఎలా రాన్నా భో నిం చదువు వాళ్ళు అంటారు జ్వరం పోతే తెలిసిపోతుంది ఈ సంసారం అనేది ఒక జ్వరం అది పోతే వాడు ఫ్రీ అయిపోతాడు ఫ్రీడమ్ వచ్చేస్తుంది కాబట్టి సో సాక్షాత్సాధనం నిధి ఈ శ్రవణం అనని నిధిధ్యాసనాలు నిర్వర్తితయ్యి వీటిని మీరు చక్కగా నిర్వహించుకున్నట్లయితే అసౌదృష్టో భవతి ఈ ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది దీని మీద మరింత విచారము గలదు రేపు చూద్దాం ఓం పూర్ణ నమద